నిండుకంతటానున్నది నీమాయ వొండొకరు జనులకు ఉపదేశించనేలా నేరకుంటే సంసారము నేరుపును నీమాయ చేరకుంటే గడులోను చేసుకొను నీమాయరకొడబడకుంటే ఒడబరుచు నీమాయోరి బిడ్డలకు తండ్రి బుద్ధి చెప్పవలెనా నాలిక కారుచులు నలిదెలుపు నీమాయ ేలుడై విరక్తుడై భిక్షమెత్తించునీమాయ పాలుమాలే మొంకునైనా పనిసేయించునీమాయ రేలుబగళ్ళొకరు ప్రేరేపుచుండవలెనా చుక్కించి నోరు జేతికి చూటిచూపు నీమాయ పెక్కులాగులనన్నిటా వెనగించునీమాయ వెక్కస పలమేల్మంగ విభుడా శ్రీవెంకటేశక నీ మహిమది తలపించవలనా